అరవై తొమ్మిదవ సంకీర్తన దాటలేను ఈ మాయ దైవమా నేను నీటున చేసేవాడవు నీవే నీవేకా ఈ మురికి దేహమేకా ఎంతకాలమైన నేను ఓముకొని భూమి మీద కోరేది తోమటి ఇంద్రియాలే నా తోడునీడైయుండి నన్ను వేమరు జోగించచేసేవేనువామైనది దాటలేను ఈ మాయ దైవమా నేను నీటున చేసేవాడవు నీవే నీవేకా పొంది నా కర్మములేక పుట్టించి పుట్టించి పంచల నా జన్మముల పాలుసేసేది అంచల ఈ చిత్తమేకా అసలాసల చిక్కి సంచితమై నాకీ పొద్దు చనివరి అయినది దాటలేను ఈ మాయ దైవమా నేను నీటున చేసేవాడవు నీవే నీవేకా చుట్టుకొన్న సంపదేగా సూది నానాటికి జట్టిగొని లోలోనే చవి చేసేది అట్టే శ్రీవెంకటేశ అంతరంగాన నీవెకా పట్టుగొమ్మవైయుండగా బతికి తినేను దాటలేను ఈ మాయ దైవమా నేను నీటున చేసేవాడవు నీవే నీవేకా